ప్రభా పరిశున్న దేవ బ్రాహ్మణ దేవా గొప్ప దేవ అక్కల వారిలో ప్రభా మా పాప మా షాప మా రోగని వస్తేన మా చెడుతులం భరించి మాకు మన మీరు మన్నించి మాకు వచ్చిన శిక్ష మీరు పొంది మూడు మమ్మీ రక్షించిన దివాణి నా దీవానికి ఇజ్రాయల్ పరిచయం దేవ మీ క్రిపరణ జ్ఞాపకం చేసుకొని అండగా నీడగా ఉండి కన్ చేసి పరిశుభాత్మను నడిపే కావాలా మా సబ్బుద్ధి తొలగించి సొంతతనం తొలగించి తీసుకెళ్లిగిన మనసు మాకు ధరిపించండి ఎందుకు భయం భక్తి దాండి మాట్లాడి మీరు మాకు సహచారీ అతి సైత నాటకాలు గర్జించమని హేష్ హై మహాన్సీ లేత అరుషా మేరీ హేష తు హ లేబ షా జరే ప్రేమ సె మ తేరే సమకు ఆయ్యునా దూరే సమకు ఆయ మి మేరే సహారులాయా ఇసి ఓ సెని సుతి తేరీ కాగ మేష మహా తేరా హిమ మేరీ మసీ దయా కరే సా తేరసాప తేరే అయాకు మసీ త్రుల ము మేరకు పొచ్చుకు మరే గీత యేష తు హిమ మేరే మసీ లే మరే గీత హై మహా తేరీనాబు అ ప్రైజ్ ప్రైజ్ హోను నమ్మో మట్టి బొమ్మ వోటీ ఒటి బొమ్మ మట్టి బొమ్మ శాశ్వతము కాదుమా సావున కులో నౌనుగా మత్యమై నది క్షయమై నదీ మరల భూమికి చేరిది మట్టి బొమ్మ ఒట్టి బొమ్మ ఒటి బొమ్మ మాటి బొమ్మ నీటి బూడగ వల్టిది నీటి బూడగ వల్టిది గడ్డిపోను బోలియున్నది వాడిపోయి రాలు తెలియరాదు నిజమిది మటి బోటి బొమ్మా ఒటి బొమ్మటి బొమ్మా నీ దేహమును నమ్మబోకు మటి బొమ్మ ఒటి బొమ్మా ఒటి బొమ్మ మాటి బొమ్మా శాశ్వతము కాదు సుమా సావునకులోనవునుగా మత్యమై నది క్షయమై నది మరల భూమికి చేరిది వట్టి బొమ్మ ఒట్టి బొమ్మ ఒట్టి బొమ్మ మట్టి బొమ్మ క్రామ క్రమకోదమత్సరములకు నిలయము నీ దేహము మేలు మరచికీడు చేయు సహజ గుణము దీనిది మటి బొమ్మ ఒటి బొమ్మ ఒటి బొమ్మ మటి బొమ్మ నీవుని సొత్తు కాదు నీవుని సొత్తు కాదు విలువ భేటీ కొనబడి ఉన్నావుగా నీవుని సొత్తు కాదు విలువ భేటీ కొనబడి ఉన్నావుగా నీ దేహముతో దేవుని మహిమ పరసుము నిత్యము ఏసే మార్గము ఏసే జీవం దేవునికి హలేయ మనం మీ మధ్య ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చిన్న మాట ప్రాధాన్యం చేసుకొని మనము వాక్యంలోకి వెళదాము స్తోత్రం నాయన ప్రభు ఐఎస్ఐ మా ప్రభా నీకి వేళ స్తోత్రాలు దేవ ఏసై మా ప్రభా ఉదే కాల మన సజీ రేఖలో నుంచి దేవానికి కృపచేత జీవించిన దాన్ని బట్టి స్తోత్రం మా ప్రభా లేరే గొప్ప దేవుడు మా ప్రభా నేను స్థుతించుట మా భాగ్యం మా ప్రభా లే మా ప్రతి ఒక్క అయ్యులను మాకు దయచేసి దేవ ఐఏస్ మా ప్రభా దేవా రక్షణ ఇచ్చిన దాన్ని బట్టి నీకు వంద స్తోత్రాలు దేవ ఎంతగానో దేవాయస్ ఎందుకు పనికిరాడు వారం మా ప్రభా మనకి ధన్యత ఇచ్చి రక్షణ ఇచ్చి మమ్మల్ని దేవుని దాన్ని పట్టిస్తూ ఉన్నారు మా ప్రభా మా వాక్యం మేము ఉండి మాట్లాడండి మా ప్రభా మీ ప్రతి ఒక్కరి హృదయాలు తెరవని మా ప్రభా దాన్ని గ్రహించి మంచిగా వినియోగాగ్యం దయచేయండి మా ప్రభా జ్ఞాపక్షని దయచేయండి మా ప్రభావ మరి ఒక్కసారి విత్టకు సాయం చేయండి మా ప్రభా మీరే తోడైంటారని త్వరగా రాబోతున్నీస్ పెట్టాం తండ్రి ఆ మెయిన్ రాసిన పత్రిక ఒకటో అధ్యాయం పన్నెండవ అర్చన నుంచి మనం చెప్పుకుందాం బ్రదర్ ఇక్కడ ఏంటంటే ఈరోజు వంశం అంశం వచ్చేసి మనకి టైటిల్ వచ్చేసి ఏసు క్రీస్తులో జీవితం అనమాట ఏసు క్రీస్తులో మనము జీవితం ని ఎలా సాగించాలి ఆఫ్టర్ నువ్వు బాప్తీసం తీసుకున్నాక లో నువ్వు ఎక్కడ పడిపోతున్నావు ఎక్కడ అనేది నువ్వు ఎక్కడ నీ జీవితం ని ఏ విధంగా నువ్వు మలుపుకుంటున్నావు ఏసు లేదే లేకుంటే అప్పవాది వైపు నువ్వు తిరుగుతున్నావు ఏసుక్రీస్ లో జీవితం ఎలా గడపాలి ఏసుక్రీస్ యొక్క సేవను ఎలా మనము ముందుకు సాగాలి ఏసుక్రీస్ యొక్క భాగ్యంలో మనము ఎలా ఉండాలి అనేది ఈ రోజు మనము మాట్లాడుకునే అంశ భాగము ఇక్కడ ఏందంటే ఫిలిప్ రాసిన పత్రికలో ఇక్కడ మనకు పౌలు చెరసాలలో ఉన్నప్పుడు అతని పట్ల సాటి క్రైస్తవులు వ్యతిరేకత పోద చేసిరు వ్యతిరేక మరో అబద్ధ పూజ చేసిరమాట చేసినందుకు ఆయన ఏం చేసిండు ఏసుక్రీసులో ఉండి ప్రగాఢ విశ్వాసం ద్వారా పౌలకు కలిగిన ఆనందం మరియు ఆత్మస్వైరం ఇక్కడ మొత్తం ఉందనమాట ఆయన ఏమంటుండంటే క్రైస్తవ లో ఐక్యమత్యం మరియు పట్టుదల ఉండాలని పౌలు ఇక్కడ ఈ పత్రికలో బోధించిండు పిలిపి పత్రికలో పౌలాల బోధించిండు అక్కడ ఏం చేస్తుండంటే పన్నెండో అధ్యాయం చదివితే ఫస్ట్ వచనం చదివితే సహోదరులారా నాకు సంభవించిన సువార్త మరి ఎక్కువగా ప్రబలం అవటకే సమకూడనని మీరు తెలుసుకుని కోరుచున్నారు ఇక్కడ ఏంటంటే పౌలు చెరసాలలో ఉన్నప్పుడు ఇక్కడ ఫిలిపి సంఘంకి మొదటి సంఘం ఇది దానికి పత్రిక రాసుడు రాసినప్పుడు ఇక్కడ ఏమంటుండంటే నాకు సంభవించిన సువార్త మరి ఎక్కువగా ప్రబలవుటకు సమకూడనని మీరు తెలుసుకొని చున్నారు నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినవని ప్రేతోరియమ్మను సేవలోనికి వారికి అందరికి తక్కిన వారికి అందరికి స్పష్టమాయను ఏమంటుడు ప్రేతోరియమును సేవలోనికి వారికి అందరికి తక్కిన వారికి అందరినీ స్పష్టమైన అంటే ఆయన యొక్క బంధకము ఏసుక్రీస్ నిమిత్తమే ఈరోజు సేవ చేస్తు క్రీస్ నిమిత్తమే ఆయనను ఆయన పెట్టుకొని ఆయన నశించిన వారికి శిలో వేసినట్టు ఆయన ఏమంటుడు నశించిన వారికి సిల్ వేసినట్టు ఆయన పోతుండ ఆయన సిల్వర్ ఆయన ఎత్తుకొని ప్రతి ఒక్కరికి సువార్త కూడా చెప్తున్నా ఈ యొక్క ఫిలిపి సంఘంలో చెప్పినప్పుడు ఇక్కడ మరియు సహోదరులు వారిలో ఎక్కువ మంది నా బంధకం మూలంగా ప్రభు నందు స్థిర విశ్వాసులై గలవారై నిర్భయంగా దేవుని వాక్యం బోధించటకు మరియు విశేష ధైర్యము తెచ్చుకునేది ఇక్కడ ఏం చేస్తుంది అంటే ఆయన ఆయన యొక్క ఓర్పాటు తోటి ఆయన యొక్క ఏర్పాటు తోటి ప్రతి ఒక్కరిని అందరినీ ధైర్యపరుస్తుండ ఆయన బాండింగ్ కాన్ఫిడెన్స్ ఉంది ఆయన పౌల దగ్గర ప్రతి ఒక్కరిని బలపరుస్తుండే యేసులో బలపరిచి గట్టిగా దృఢత్వంగా అక్కడ చేస్తుండే అటువంటి సేవ అక్కడ చేస్తుడు పౌల భక్తుడు చేసినందుకు బంధకం ప్రభునందు స్థిర విశ్వాస గలవారై నిర్భయంగా దేవుని వాక్యం బోధించటకు మరి విశేష ధైర్యము తెచ్చుకున్నాడు ఏం చేస్తుండ చేత విశేషం చేత కూడా ప్రతి ఒక్కరికి స్వార్థ ప్రకటిస్తున్నారు కొందరు అసూయ చేతను కలహ బుద్ధి చేతను మరికొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటిస్తున్నారు ఈ రోజుల చూసుకుంటే ఏసు ప్రభుని ఎలా ప్రకటిస్తున్నారు ఒక్కొక్క డినామినేషన్ ఒక్కొక్క తీరు ఉంటది ఒకరు బ్యాప్టిస్ట్ అని ఒకరు వెస్లి అని ఒకరు సి అని ఇంకొకరు క్యాథలిక్ అని ఎన్నెన్నో సమస్యలు ఉన్నాయి ప్రతి ఒక్కరు ఏసు క్రీస్తు కానీ అది సమస్య సమస్యలు వేరే వేరే ఒకరు ఎబ్రోన్ అని అక్కడ వాళ్ళు వెళ్తున్నారు కానీ సిల్వ వేయబడ ఏసుక్రీస్తుని అక్కడ వాళ్ళు బోధిస్తున్నారు సో ఆల్ డినామినేషన్ ఒకటి ఉంటే మనకు మంచి కానీ అందరు ఏసు ప్రభునే చేస్తురు కానీ డినామినేషన్స్ వేరే కానీ వాళ్ళ ప్రయాసం ఏందంటే ఒకరి దాంట్లో ఒకటి ఉంటది ఒక దాంట్లో ఒకటి ఉండదు ఒక దాంట్లో మనకు పాటలు ఎక్కువ ఆరాధిస్తారు ఒకరి దాంట్లో వాక్యం ఎక్కువ చెప్తారు బలపరుస్తారు ఒకరి దాంట్లో ఏది ఉంటది ప్రతి ఒక్కటి ఉంటది చెడు అపవాదిని చెడు కార్యాలు చెడు చేష్టలు ప్రతి ఒక్కటి ఆ అక్కడ ఉంటాయి అనమాట ఆటపాడలతో కూడిన అవన్నీ ఉంటాయి మనకి సో అవన్నీ మనకు అవసరం లేదు ఏసు క్రీసు ఈరోజు సిల్వేయబడి నీ కొరకు నా కొరకు సో నువ్వు ఏ రీతిగా నువ్వు ఏసు ప్రభులో ఉన్నందుకు నీకు బాప్తిసన్ తీసుకున్నావు యు నో ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి నీకు ఈరోజు తెలుస్తుంది తెలిసింది ఆల్రెడీ మీకు తెలుసు ఏసు క్రీస్తు ప్రభు బైబుల్ చదువుతుంటే నీకు ప్రతి ఒక్కటి నువ్వు ఎరుగుతున్నావు ఇతరులకు ఎలా విధంగా చెప్పాల నువ్వు ప్రేమ చేత చెప్పాలి ఆయన ప్రేమ చేత చెప్తే ప్రతి వింటారు ప్రేమ క్షమాపణ గుణం చెప్తే మనము ప్రతి వింటారు ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే కొల కొందరు కలహబుద్ధి చేత కలహ బుద్ధి అంటే వాళ్ళ కోసమే వాళ్ళ కలహబుద్ధి అంటే వాళ్ళను పూజించదగే వాళ్ళ కోసము వాళ్ళు కలహంతో వాళ్ళు మనసులో ఒకటి చెప్పుకొని వాళ్ళు చెప్తున్నమాట మరి కొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటిస్తున్నారు కొందరు అసియా చేతను అసియా అంటే వీనికేంద్ర నేను చెప్పేది వీడే ఫస్ట్ చాలా రోజుల నుంచే ఉండు వీడు వీడింటాడు వీనికేంద్రం నేను చెప్పాలని అసియా ఎవరైనా ఎదుగుతుంటే సంఘంలో ఎదుగుతుంటే ఎవరైనా చేస్తుంటే మంచి కార్యాలు చేస్తుండే ఆయన పరిచర్ ఆయన కొరకు చేస్తుంటే వాళ్లకు అసియా వస్తుంది ఎవరన్నా సమ్ డొనేషన్ ఎవరైనా చర్చికి ఇచ్చారనుకో వాళ్ళు అది చిరా నేను ఇంకా దానికంటే ఎక్కువ ఇస్తా అని వాళ్ళు విరవీగిపోతారు అతి చేపడుతురు నాకు ఆస్తిని చూసుకొని ప్రతి చూసుకొని కానీ ఇక్కడ ఏమంటున్నాంటే దేవుని యొక్క వెతుకొని మనము వెళ్ళాలి దేవుని యొక్క వెతుకొని ఆయన సువార్థను చాటించాలి అసీయతో చెప్తున్నావా నువ్వు కలహబుద్ధితో చెప్తున్నావా నీ యొక్క మైండ్ ఫ్రెష్ లేదా నీ ఏ రీతిగా నువ్వు జీవిస్తున్నావు ఏ రీతిగా నువ్వు ఈ రోజు సువార్థను ప్రకటిస్తున్నావు నీకు నీ ఇంట్లో ఏమైనా ప్రాబ్లం ఉందా నీ ఇంట్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే సువార్త బంద్ చేస్తున్నావా సో అది కూడా చూసుకోవాలి మనకు దేవుడు మనకి ఈ రోజు ఆరోగ్యం ఇచ్చి ప్రతి ఒక్క లైఫ్ని ఇచ్చిందంటే ఆయన కొరకు వాడుకున్న వాడుకున్న టానికే కానీ మనం ఏం చేస్తున్నాము కొంచెం సేపు టీవి చూస్తాము కొంచెం సేపు మన మన రెగ్యులర్ యాక్టివిటీస్ దాంట్లో పడిపోయి మునిగిపోయి బైబుల్ అనేది మనము వెనకాల విడిచిపెడుతున్నాం సో ఈ రోజు నీకు బ్రతుకున్నావు అంటే దేవుడు నీకు కృపా ఇచ్చిండు ఈ రోజు నువ్వు బ్రతుకున్నావు దేవుడు నిన్ను ఆశ్రయించుడు సో ప్రతి ఒక్కసారి నువ్వు మార్నింగ్ లేవంగానే సజీ లెక్కలు దేవునికి థ్యాంక్స్ చెప్పాలి దాని తర్వాత మనం బైబుల్లో ఉన్న ప్రతి మనము గ్రహించాలి దేవుడు ఈ రోజు సువార్త చేయమంటు నీకు తెలుసు నువ్వు బాప్తిష్టం తీసుకున్నావు ఇతరుని బలపరుస్తున్నావు నువ్వు ఏ విధంగా చెప్తున్నావు నువ్వు కొంచెం కొంతమందికి అసిగా చెప్తున్నావా కొంత కొంతమంది కలహ హృదయంగా చెప్తున్నావా మరి కొందరికి మంచి బుద్ధిగా చెప్తున్నావా నువ్వు ఏ రీతిగా నువ్వు ఏ సిచ్యువేషన్ బట్టి నువ్వు ఒక్కొక్కరికి ఒక్కొక్కరు రాగా సువార్త చేయకూడదు అది ఇక్కడ ఉంది మనకి బైబుల్లోనే పౌల భక్తుడు రాసిండు మన సువార్థ విధానం ఏ రీతిగా మనము ముందుకు తీసుకెళ్తున్నాం సువార్థ విధానం మనము ఏ విధ ఏ విధంగా మనం ఏసు ప్రభు జీవితంలో మనము ఎలా జీవిస్తున్నాం ఎలా జీవించాలి ఏసు ప్రభు జీవితంలో అన్ని అయిపోయినాక నువ్వు అరవై ఏళ్ళు అయినాక డెబ్బై ఏళ్ళు అయినాక నువ్వు దేవుని సేవకు సమర్పించుకుంటే అప్పుడు ఇంకా నీ దాంట్లో ఏముంది నువ్వు దేవుని సేవ చేస్తున్నావు నువ్వు నువ్వు ఉన్నప్పుడే రమ్మంటుడు దేవుడు యవనస్సుగా ఉన్నప్పుడే ప్రతి ఒక్క నీకు రమ్మంటుడు కానీ నువ్వు ఎక్కడ నువ్వు ఉద్యాపంలో వచ్చి దేవుడిని చేస్తా అంటే అది నాట్ ఏ గుడ్ థింగ్ అది మంచి విషయం కాదనమాట ప్రతి ఒక్కరికి ఉంటది ఆసక్తి ఉండాలి కానీ జాబ్ చూసుకోవాలి ప్రతి ఒక్కరు దాంట్లో చూసుకొని దేవుని విషయంలో ముందు వేగిన మనము ముందుకు సాగు ఇక్కడ ఏమంటుండంటే పలవర వచనంలో వారైతే నా కూడా నాకు శ్రమ తోడ శ్రమ తోడు చేయాలని తలంచుకొని శుద్ధ మనసుతో కక్షతో క్రీస్తును ప్రకటించున్నారు కొందరు ఏం చేస్తున్నారు కూడా శ్రమ తోడు కావాలని తలంచుకొని అంటే వాళ్ళు ఎక్కువ బాండింగ్ ఉంటే ఎవరికి నచ్చదు ఏసు ప్రభుల్లో బాండింగ్ ఉంటే ఒకరి ఒకరు లవ్ ఉంటే ప్రతి ఒక్కరు ప్రేమతో ఉంటే ఎవరికి నచ్చలేదు వాళ్ళు ఏం కక్ష చేత వాళ్ళు శువార్థను ప్రకటించు కక్ష అంటే ఒకరికి ఒకరి మీద కక్ష పెట్టుకోవడం అనమాట వాడు ఏమైనా నీకు కాని చేసింది మనం కక్ష పెట్టుకొని వాడు ఉండడాన్ని అక్కడ నువ్వు శువార్థ ప్రకటించలేకపోవడం వాడున్నాడని ఆ విధంగా ఆ ఇంటికి నువ్వు ఇవ్వకపోవడం అది ఒక కక్ష చేత నువ్వు స్వార్థ ప్రకటించడానికి వీల్లేదు ఈరోజు ఇంకేం చెప్తుండంటే వీరైతే నేను సువార్థ పక్షాన వాదించటకు ఉన్నానని ఎరిగి చెప్తుండు వీరైతే నేను సువార్థ పక్షం వాదించటకు ఉన్నానని ఎరిగి ప్రేమతో ప్రకటించున్నారు కొంతమంది ఏం చెప్తున్నారు ఆయన యొక్క సువార్తను ప్రేమతో ప్రకటిస్తురు ప్రేమతో ప్రకటిస్తేనే ఈరోజు ఇంటర్ సుమి ప్రేమతోటి మనం ఉంటేనే వాళ్ళు ఉంటారు మన దాసులమై ఉండాలి వాళ్ళకి ఇద్దరు దాసులు ఉండదు ఒక్క దాసులు ఉంటే చాలు వాళ్ళకు దాసులమై ఉంటేనే వాళ్ళు మనకు ఇంటారు కొరంతి పత్రికలో ఉంది నువ్వు దాసుడవై నువ్వు సేవ చేయాలి ప్రతి ఒక్కరికి దాసుడవై నువ్వు సేవ చేస్తేనే వాళ్ళు బాండింగ్ లో వాళ్ళు అటాచ్మెంట్ అవుతారు లేకపోతే వాళ్ళు అటాచ్మెంట్ కారు నువ్వు తగ్గించుకోవాలని తగ్గించుకొని సేవ చేస్తేనే నిన్ను ప్రతి ఒక్కరు నిన్ను లైక్ చేస్తారు ప్రతి ఒక్కరు నిన్నీ విధంగా జీవించే విధానంగా నేను చూస్తారనమాట ఇక్కడ చూస్తే ఆయననేమి మిషము మిష చేతను గాను సత్యం చేతనే గాని ఏ విధం చేతనైనా క్రీసు ప్రకటింపబడున్నాడు అందుకు నేను సంతోషించున్నాను ఇక ముందును సంతోషిస్తున్నాను హాలే ఇక్కడ ఏమంటున్నా అంటే ఆయననేమి అంటే మీరు ప్రేమతో ప్రకటిస్తురు ఓకే ఫైన్ మిషచేతన్ అంటే మనసులో ఒకటి పెట్టుకొని వేరేది చేసి మిషం చేతనంటే మనసులో బాధ కలిగి చేయద్దు సత్యం చేతనే గాని సత్యం ఏదైందో ఆ విధంగానే మనము బైబిల్ యొక్క మనము చూడాలి మనకు చంద్రశేఖర్ చెప్తాడు బైబుల్ ఎలా ట్రీట్ చేయాలి బైబుల్ ఆ ఫ్రేస్ చదువుతుంటే ఆ పారాగ్రాఫ్ చదువుతుంటే దాన్ని ఏ విధంగా మనము అర్థం చేసుకోవాలని చెప్పిండు సో ఇక్కడ ఏంటంటే మిష చేతను కాదు నాట్ విత్ ఎవ్రీ వే వెదర్ ఇన్ ప్రెసెంట్ pretense or in truth Christ is preached and I dare in to rejoice yeah. and I will rejoice. So, what is it? I will be blessed. Today, the name of the Bible is attached to the Bible. They are attached to the Bible. They are talking about the Bible and the Bible. First of all, we have to think over it. First of all, we have to think over it. First of all, we have to think over it. చదివినప్పుడు మనము ల్యాప్టాప్ తెచ్చుకోవాలి ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఎవరు మాట్లాడేది దాని ముందుకు ఏముంది దాని వెనకాల ఏముంది దాని సెకండ్ అధ్యాయం ఏముంది అని మనము యోచించి అప్పుడు మనము మాట్లాడాలి మనము అది ఒక్కటి వాక్యం పట్టుకొని ఎక్కడెక్కడనో మనము వెళ్తుంటాం అనమాట సో అట్లా వెళ్ళినా కూడా ప్రతి అది ఏం అర్థం ఉంది అనేది మనము మనకు దేవుడు చూపించాడు మనకి ఎట్లా చూడాలి ఏం అనేది మనకు చూపించండి దాని ప్రకారం మనము వెళ్ళాలి ఇక్కడ ఏం చేస్తుండే మిష చేతను సత్యం చేతనే గాని సత్యం అనే వాక్యం ఉన్నది మనకి సత్యమైన వాక్యం మనము చదివేటప్పుడు జాగ్రత్త గ్రహించి మనము చదవాలి సత్యం చేత మనము చెప్పాలి ఏ విధం చేతనైనా క్రీస్తును ప్రకటితో ఏ విధం అంటే ఎట్లయినా కూడా వీరు కక్ష చేతను చేస్తు మళ్ళీ ఇంకే ప్రేమతో చెప్తుర్రు ఇంకేం చేస్తున్నారు శ్రమ శ్రమ చేస్తురు కక్షతో చేస్తున్నారు క్రీస్తును శుద్ధ మనసుతో చేస్తురు కొందరు అసూయతో చేస్తురు కొందరు కలహ బుద్ధితో చేస్తురు మరి కొందరు మంచి బుద్ధితో క్రీస్తును ప్రకటించున్నారు మనం ఏ విధంగా మనం ఏ గ్రూప్ లో మనం కక్ష చేత మనం ఇంకా ఏ శుద్ధ మనసుతో చెప్తున్నామా ట్రూత్ ట్రూత్ సత్యం చెప్తున్నామా విషచేతను చెప్తున్నామా ఇంకా ఏమంటారు అసూయ చేత చెప్తున్నామా ఇక్కడ ఎన్ని వర్డ్స్ యూజ్ చేసింది ఇక్కడ భక్తుడు మనం ఏ విధంగా మనము మన యొక్క ప్రజెంటెన్స్ వర్డ్ ఆఫ్ గాడ్ ని గాస్పల్ ని మనము ప్రజెంట్ చేస్తున్నాము ఎదుటి ముందు ఎదుటి ముందు మనము ఏ విధంగా మనము మాట్లాడుతున్నాం ఏ విధంగా మనము ప్రజెంటెన్స్ ఇస్తున్నాం ఇక్కడ చూస్తే ఇంకేం చేస్తున్నా అంటే అందుకు నేను సంతోషించున్నాను ఇంకా ముందును సంతోషించ అంతేస్తుండో అక్కడ సంతోషిస్తున్నా అనమాట సత్యంతో ప్రేమతోటి చేస్తే వాక్యం చెప్తే ప్రతి ఒక్కరికి గాసుపులు చెప్తే ఏసుక్రీస్తు యొక్క గాసుపుల్ అని చెప్తే అక్కడ సంతోషపడుతుంది మళ్ళీ మరియు నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక ఎప్పటి వల్ల పూర్ణ ధైర్యం తోట బోధించడం వలన నా బ్రతుకు సరే చావు మూలంగా సరే క్రీసు నా శరీరం అందు నేను మిగిలిన అపేక్షించు నిరీక్షించు ప్రకారము మీ ప్రార్థన వలన యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలవట వలను ఆ ప్రకటన నాకు రక్షణార్థమై పరిణయించున్నానని నేను ఎరుగుతున్నాను ఇక్కడ ఏం చెప్తుందంటే నేను ఏ విషయంలో సిగ్గుపడక మనం సువార్త ప్రకటించాలంటే మనం సిగ్గు ఎందుకు పడుతున్నాం మనం సిగ్గు మనకు దేవుడు మనకు సహాయకుడు ఉన్నాడు సువార్త నువ్వు సత్యమైన సువార్థ చెప్పినప్పుడు ప్రతి ఒక్కరూ చెవులు గలవారు వింటారు చెవులు గలవారు మనసులో విత్తనం అనేది వేసుకుంటారు సో ఆ ప్రకారం మనము జీవిస్తాము ప్రతి ఒక్కరికి మనం సువార్త చాటించాలి ఆయన యొక్క సిల్వలో మరణం పడి నీకు ఈ రోజు వరకు నీకు తీసుకొచ్చిండు సో ఆయన రక్షణను పొందుకున్నావు నీకు తెలుసు ఏది చేస్తే తప్పు ఏది చేస్తే రైట్ అనేది ప్రతి ఒక్కరికి మనలో ప్రతి ఒక్కరికి మనకి తెలుసు తెలిసినందుకు మనం ఏం చేస్తున్నాం ఆయన సువార్తను నెగ్లెక్ట్ చేయద్దు సువార్త వచ్చినప్పుడు మనము ఇక్కడున్న ఎంత దూరం ఉన్నా మనము పరిగెత్తుకొని మనము చెయ్యాలి ఎంత దూరం వచ్చినా కూడా ఆ ఒక్క కుటుంబం కోసము యేసు ప్రభు ఏం చేసిండు తొంభై గొర్రెలు వదిలేసి ఒక్క గొర్రె కొరకు మనం అక్కడ వెళ్ళిండు ఒక్కొక్క గొర్రె ముళ్ళ చిక్కుంటే ఆ ఒక్క గొర్రె ఈరోజు నువ్వు దేవుని తట్టు తిప్పితే ఇంకా చాలా గొర్రెలు దాన్ని ఫాలో చేస్తాయి అంటే నువ్వు ఒక్క గొర్రె నువ్వు విడిపించినవు ఆ దాని వెనకాల ఉన్న ప్రతి ఒక్క మంద నీ యొక్క అనేది కనేది వస్తుంది సో ఈ రోజు ఒక్కొగరే కోసం మనము పాటు పడదాం ప్రతి ఒక్కరు ఎటువంటి సువార్త అంటే ఎటువంటి సందర్భం లేకుండా ఎటువంటి ప్రతి ఒక్క దాంట్లో మనము ఏ విధమైన సందర్భం లేకుండా మనము ముందుకు సాగాలని కోరుకుంటుంది ఇంకొక వచనం చూసుకుంటే ఇక్కడ వచ్చేసి ఇక్కడ నేను మిగిలిన అపేక్షించచ్చు నిరీక్షణ ప్రకారం ఈ ప్రార్థన వలన యొక్క ఆత్మ నాకు సమృద్ధి కలుగుతటను ఆ ప్రకటన నాకు రక్షణార్థంగా పరిగణించిన నేను అడుగుతుంది ఇక్కడ ఏమంటున్నా అంటే నా మట్టుకు అయితే బతుకుంట చావు అయితే లాభం సో ఏసు యొక్క సువార్తలో నువ్వు బతకాలని కోరుకోవాలి బతకాల చావు అయితే లాభం అంటుంది ఇక చావు చనిపోయినా కూడా ఆయనకు పాలు భక్తుడు లాభమే అంటుండు ఈ రోజు మనం ఏ రీతిగా ఉంటున్నాం మనము ఈ రోజు మనము చచ్చిపోతున్నామా యేసు యొక్క సువార్త చెప్తున్నామా చావు అంటే లాభం అని చెప్తామా ఈరోజు అరే చావు అంటే నాకు భయం అయితుంది బ్రదర్ చావు ఎందుకు మనం ఇక్కడికి వెళ్ళిపోదాం బ్రదర్ ఎవరో కుట్టనీకి వస్తే వాళ్ళు పారిపోతురు ఇప్పుడు ఈ రోజులలో ఎంతో మంది మనల్ని టార్గెట్ చేస్తారు టార్గెట్ చేసినా కూడా యేసు ఉన్నాడు మన ముందు యేసు నిన్ను కుట్టనిస్తాడా యేసు ప్రభు ఆయన నీతో ఉండగా ప్రతి ఒక్క చెయ్యి కూడా ఏనియ్యాడు యేసు మన చెంతా ఉంటే సో చావ్ ఆయన కొరకు లాభ్యం అనమాట ఆయన కొరకు నువ్వు ఈ రోజు చనిపోయినను ఆయనకు నీకు ప్రతి లాభమే ఆయన యొక్క సేవలో మనము జీవిస్తున్నాము ఆయన సేవను ఇంకా ముందుకు సాగనీయాలి ఆయనను శరీరంతోను నేను జీవించటే నాకున్న పనికి ఫల సాధనమై చేసినడలా నేనేమి కోరుకుందనో నాకు తోచలేదు ఏమంటున్నాడు శరీరంతో నేను జీవించటే నాకున్న పనికి శరీరంతో జీవిస్తును కానీ ఆత్మ ఆయన నాకు తోచలేదు ఈ రెండిటి మధ్య ఇరుకుబడి ఉన్నాను నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవాలని నాకు ఆశ ఉన్నది అది నాకు మరీ మేలు క్రీస్తుతోనే ఉండాలని ఆయనకు మేలు ఉంది క్రీస్తుని పోలి నడుచుకోవాలి క్రీస్తు తోటే ఉండాలి క్రీస్తు చేసిన అద్భుత ఇంకా చేయాలి అనే ఒక సువార్త ఇంకా చాలా బలంగా రెండింతలుగా ఐదింతలుగా వంద రెట్లుగా ప్రకటించాలని ఆయన ఆశ ఉంది ఆయన చనిపోయినను కేర్ చేస్తాడు ఇక్కడ చనిపోయినను కేర్ చేస్తాడు మనం ఈ రోజు ఏ విధంగా మనము జీవిస్తున్నాం ఏ విధంగా మనము టేక్ కేర్ చేస్తున్నాము ప్రతి ఒక్క దారిలో సేవకు వెళ్ళాలంటే ఆపదలు ఎన్నో ఆటంకాలు బస్సు దొరకదు మన వెహికల్ ఖరాబ్ అవుతుంది పెట్రోల్ ఉండదు సో ఎన్నో సో ప్రతి ఒక్క వాళ్ళు అర్థం చేస్తారు అన్నిల్లో ఉంటారు వాళ్ళు అన్నిళ్ళు జీవిస్తారు ప్రతి ఒక్కటి వాళ్లకు అలవాటు ఉన్నది ప్రతి ఒక్కటి వాళ్ళు చేస్తుంటారు కానీ వాళ్ళని యేసు ప్రభులో రావాలంటే ఇన్ని కట్టడాలు ఉంటాయి ఇన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయని వాళ్ళు కొందరు భయపడతారు వాళ్ళకు భయపెట్టినట్టు కాకుండా వాళ్ళ ప్రేమతో ప్రేమతో చెప్తే ప్రతి ఒక్కరు నువ్వు నిన్ను నీ తట్టు తిరుగుతారు అసహతో కాకుండా ధనాపేక్షతో కాకుండా దేన్ని చూపెట్టి వాళ్ళకు ఆశ నువ్వు ప్రేమతో చెప్పినావంటే ఏసి యొక్క సిల్వని ప్రతి ఒక్కరు నీ తట్టు తిరగనీకి చూస్తారు మరియు ఆయనను నేను శరీరం అందు నిలిచి మిమ్మల్ని బట్టి మరి అవసరమైనది మరియు నమ్మకం కలిగి నేను మరలా మీతో కలిసి చేత నన్ను గూర్చి క్రీస్ నన్ను మీకున్న అతిశయం అధికమవునట్లు మీరు విశ్వాసం అందు ఆనందం పొందు నిమిత్తము నేను జీవించి మీ అందరితో కూడా కలిసి నాకు తెలియను ఇక్కడ ఏమంటుండంటే ప్రతి ఒక్కరు విశ్వాసంతో మనము సేవ చేయాలని చెప్తుంది ఇంకొక వచనం చూసుకుంటే ఇదే ఫిలిప్పలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పన్నెండో వచనం ఫిలిప్ప నాలుగు పన్నెండు ఇక్కడ ఏమంటుండంటే పౌలు భక్తుడు ఆయన సువార్త చేసినప్పుడు దీన స్థితిలో ఉండని ఎరుగుద్దును సంపన్న స్థితిలో ఉండని ఎరుగుద్దును ఇక్కడ ఏమంటుండంటే ీనుడ ప్రతి ఒక్క బీద స్థితిలో కూడా నేను ఉండని ఎరుగుదును బీద వారికి కూడా నేను సేవ చేస్తాను బీద వారికి కూడా నేను సువార్త చెప్పగలుగుతాను సంపాన్న స్థితిలో అంటే గొప్ప ధనమున్న వారికి కూడా నేను ఉండని ప్రతి విషయంలోనూ అన్ని కాలంలోనూ కడుపు నిండుట ఎండుటకు ఆకలి గురిన సమృద్ధి కలిగినటకు లేమిలో నేను నేర్చుకుని ఉన్నాను అండ్ ఏమంటుండంటే ఎవ్రీ సిచ్యువేషన్ ఐదర్ డబ్బు ఉండని డబ్బు లేకపోని ప్రతి విషయంలో అన్ని కాలంలో కడుపు నిండా ఉండని ఆకలి కొని ఉండని సమృద్ధిగా ఉండని లేమ్లో కూడా ఉండని ఏం లేకపోయినానో ప్రతి ఒక్కటి ఆయన సేవా విషయంలో ప్రతి నేర్చుకున్నాడు మన సేవా విషయంలో మనము కూడా ప్రతి ఇలా నేర్చుకోవాలి మనకు ఒక్క రోజు మనకు భోజనం దొరకకపోతే మనము తల్లాడిపోతాం భోజనం లేకున్నా కూడా మనము ఆయన సేవకు మనము వెళ్ళాలి ఆయన యొక్క బస్ ఛార్జ్ లేకున్నా కూడా దేవుడు ప్రతి ఒక్కటి మనకు సమకూరుస్తారు వెళ్ళాలి దీని స్థితిలోనైనా నువ్వు వెళ్ళాలి ప్రతి ఒక్కరికి మనము శువార్త చాటడం మనము సమర్పించుకున్నాము సువార్త చాటాలి సమర్పించుకున్నప్పుడు నువ్వు ముందుకు సాగి ముందుకు వెళ్ళాలి ముందుకు వెళ్ళపోతే నువ్వు నాకు అదే కావాలి అదే కంఫర్ట్నెస్ ఉండాలి అదే నాకు కారు కావాలి అదే జీప్ కావాలి అదే బైక్ కావాలంటే మనము ఇక్కడ సేవ చేయలేము ఏది లేకున్నాను మనము ముందుకు సాగాలి ప్రతి ఒక్కరి నేర్చుకుండు పౌరుల భక్తుడు ప్రతి ఒక్కరిని నేర్చుకొని ఆయన యొక్క ఎక్స్పీరియన్స్ మనకి ఇక్కడ షేర్ చేసాడు మనం కూడా ఆ విధంగా మనము ముందుకు సాగాలి ఇంకొక వచనం చూస్తే నన్ను బలపరిచే వాణి అందు నేను సమస్తము చేయగలను ఆయన బలపరిచే ప్రతి ఒక్కరిని సేవ చేయాలి ప్రతి ఒక్కరిని మనము బలపరచాలి ఈరోజు ఎటువంటి ఎసిడేట్ అంటే ఎటువంటి బొహమాటం లేకుండా ప్రతి ఒక్కరి దగ్గరకు వెళ్ళి సేవ చేయాలి ప్రతి ఒక్కరిని మనము మన గ్రూప్ లో యాడ్ చేసుకోవాలి ప్రతి ఒక్కరితో మనము సంభాషించుండాలి డే టు డే లైఫ్ లో మనం ఎన్నో మర్చిపోతుంటాము దేవుని యొక్క బైబులే మర్చిపోతాము దేవుని ప్రార్థనే మర్చిపోతాము మనకు ఫ్రెష్ గా వెళ్ళిపోతుంటాము ఆఫీస్ టైమింగ్ అయితేంటది అదైతుంటది కొంచెం ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ లేట్ లేస్తే లేట్ కఫీస్కి సో అటువంటి ఎసిటేషన్ ఏం లేకుండా దేవుని యొక్క శువార్తను ప్రతి ఒక్కటి మనము దేవునికి సమర్పించాలి ఈ ఆయనను నా శ్రమలో మీరు పాలు పంచుకొని అనేది మంచి పని ఆయన శ్రమలో మనము పాలు పంచుకో ఆయన సేవలో మనము మనము పాలు పంచుకొని ముందుకు సాగాలి ఇంకొక వచనం చూస్తే అపోసుల కార్యము అపోసుల కార్యం నలభై ఒకటి అపోసుల కార్యం చాప్టర్ ఫార్టీ వన్ వర్సెస్ అధ్యాయము నలభై వచనం ఇక్కడ ఏమంటుండంటే అక్కడ ఆపరుషులకార మనీయ సఫరియ ఇక్కడ ఉంటారు సో వాళ్ళు ఉన్నందుకు ఇక్కడ కింద చూస్తే వాళ్ళని చెరసాలలో వేసిర్రు ఆయన యొక్క చెరసాలలో పౌలని వాళ్ళందరినీ వేసినప్పుడు ఆయన అనుచరులను వేసినప్పుడు వాళ్ళు దేవతడితో వచ్చి తలుపు తీసినప్పుడు ఆ చిరసాల నుంచి బయటకు వచ్చి ఒక దేవాలయంలో వాళ్ళు సేవ చేస్తారు సేవ చేసిన మరొకసారి వాళ్ళని పట్టుకొని పోయిరు పోయినప్పుడు వాళ్ళు ఏమంటారు అంటే ఇక్కడ ఆ యొక్క గొప్ప సాక్ష్యం చెప్తారు అక్కడ ఆ నామం కొరకు అవమానం పొందుటకు పాత్రులనని హించబడినందున వారు సంతోషించుతూ మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయి ఆ నామం కొరకు ఆయన నామం కొరకు ఆయన నామం కొరకు మనము ఏమైనా పర్వాలేదు ఆయన నామము పొందట మనకు సుతినింపబడును గాక ఆయన నామము పచ్చరింపబడును గాక ఆయన నామము ప్రతి ఒక్కటి నోట్ ఉండును గాక అని అక్కడ వాళ్ళు బోధ చేస్తున్నారు ఆయన నామం కొరకు ఏం చేసినా కూడా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు ప్రతి ఒక్కటి వదులుకూరు సిగ్గు వదులుకూరు ప్రతి ఒక్కటి వదులుకూరు నేను ఏమైపోయినా పర్వాలేదు చావైనా బతుకైనా ఆయన నామంకి అని వాళ్ళు వదిలేసుకొని అక్కడ సేవ చేస్తురు ప్రతి ఒక్కటి వాళ్ళు వదిలేసుకురు ఈ రోజుల మనము ఏం చేస్తున్నాం మనం ఈ రోజులలో మనము సేవకు వెళ్ళమంటేనే మనము వెళ్తలేము సేవ జీవితం ఉంటది కాని ఒక్కసారి ఉంటుంది ఒకసారి ఉండదు దేవుని పట్ల మనము బైబుల్ చదువుతాము మంచి ప్రార్థన చేస్తాము కానీ ఒక్కోసారి మనము మిస్ అయితుంటాం ఒక్కోసారి మనం ఆ సత్యమైన వాక్యం మనము ఇతరులకు చెప్పాలని ఉంటది కానీ టైం సందర్భం వచ్చినప్పుడు వాళ్ళు చెప్పలేకపోతున్నారు ఎసిటేట్ అంటే మనకు సిగ్గు అవుతుంది నేను చెప్పాలా ఈ వాక్యము ఇది పట్టుకొని నేను చిన్న మొబైల్ పట్టుకొని చెప్తారు ఈ రోజులలో అటువంటి ఉండదు కానీ మనకు ఇచ్చిండు పరిశుద్ధ గ్రంథం ఇచ్చిండు ఆ పరిశుద్ధ గ్రంథం పట్టుకొని మనం చెప్తే మనము ప్రతి ఒక్కరికి హైలైట్ గా అవుతాం ఇక్కడ ఉన్నదని ఎట్లా తెలుస్తుంది నువ్వు చిన్న మొబైల్ పట్టుకొని చెప్పినావనుకో ఈ రోజు అది ఏ చాప్టర్ ఉంది ఏదో తెలియదు సో ఇక్కడ బైబుల్ పెద్ద ఉంది కదా బైబుల్ పట్టుకొని చెప్తే ప్రతి ఒక్కరికి నువ్వు కనిపిస్తావు ప్రతి ఒక్కరికి నువ్వు నువ్వు ముందట ఉంటావు అనమాట ఇంకొక వచ్చిన చూస్తే ప్రతి దేవాలయంలో ఇంటింటను మానక బోధించు ఏసుక్రీస్తుని ప్రకటించచ్చు ఉండరి ప్రతి దినం అనమాట ఎవ్రీడే ఎవ్రీడే ఈ రోజు మనం ఎవరైనా చేస్తున్నామా ఎవ్రీడే మనం ఎవరైనా ఏసుక్రీస్తు సేవకు వెళ్తున్నామా ఎవ్రీడే మనము ఎవరైనా ఎక్కడైనా వెళ్తున్నామా మనము భారం కలిగి మనము సేవ చేయాలి మనకి ఇచ్చిండు లైఫ్ ఇచ్చిండు ఆ యొక్క లైఫ్ తట్టు మనము తిరగడానికి చూడాలి దేవుణ్ణి ఇంకా ఎంత మంది మనము ఆయన యొక్క ఆయన శిష్యులుగా మనము పెట్టిరు లాస్ట్ టైం కూడా చెప్పాను నేను ఆయన శిష్యులుగా మనకు ఇచ్చిండనమాట సో ప్రతి ఒక్కరు మనము ఈ టాస్క్ ఇచ్చినప్పుడు ప్రతి ఒక్కరి వెళ్ళి ప్రతి ఒక్కరికి మనకు సువార్త చెప్పడం టాస్క్ ఇచ్చిండు ప్రతి ఒక్కరికి సువార్త చెప్పాలంటే ప్రేమ పూర్వకంగా ఈ రోజు వింటారు అలా ఏం చేస్తారంటే ప్రతి ఒక రోజు కాదు రెండు రోజులు కాదు ప్రతి దినము దేవాలయంలో నింటింటను మానక బోధించు ఏసుక్రీస్తును ప్రకటించండి ప్రతి దినం వాళ్ళు ప్రకటిస్తురు ప్రతి దినము ప్రకటిస్తున్నారు ఇంకొక వర్షం చూస్తే బ్రదర్ రోమా రోమా ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ నీ సహోదరుడు నీ భోజనం మూలంగా దుఃఖించినలా నీవికను ప్రేమ కలిగి నడుచుకున్న వాడో కావు ఎవరి కొరకు క్రీస్తు చనిపోయిన వారిని భోజనం చేత పాడు చేయకుము ఇక్కడ ఏమంటారు అంటే యేసు క్రీస్తు యొక్క సువార్థం చాటాలంటే అక్కడ భోజనం చేస్తున్నారు భోజనం ఇయకున్నా పొరలే కాని ఏసుక్రీస్ యొక్క సువార్త అక్కడ చాటిపోవడం భోజనం కోసం చాలా మంది అక్కడ ఇక్కడ వాళ్ళు పిలుస్తారు ఈ చర్చ్ డామినే ఆ చర్చ్ ఈ వాళ్ళు పిలిచి ప్రతి ఒక్కరికి ఈరోజు ఈ టైం క్రిస్మస్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు సెమీ క్రిస్మస్ సెమీ క్రిస్మస్ అని ప్రతి ఒక్కరు చేస్తుంటారు ఆ భోజనం కొరకు మనం పోలేదు ఆయన యొక్క సువార్త కొరకు మనము వెళ్తున్నాం ఈ రోజు ఆయన యొక్క మనము వెళ్తున్నాము ఆ భోజనం వల్ల దుఃఖించిన ఎడల నీవి ఇక్కడను ప్రేమ కలిగి నడుచుకున్న కావు ఆ భోజనం దొరకలే నువ్వు దుఃఖించినావు ఆయన యొక్క సువార్త ఎవరు చాటిస్తారు ఈరోజు ఎవరి కొరకు క్రీస్తు చనిపోయాడో వారిని భోజనం చేత పాడు చేయకుము ఈ రోజు నీ కొరకు దేవుడు చనిపోయాడు ఆ చర్చిలో అన్నం దొరకకపోతే నువ్వు దేవుడిని తట్టు నువ్వు తిరగవా ఈ రోజు అని రోమా రోమా రోమిలకు అక్కడ చెప్తుండ్రు పౌల భక్తుడు అక్కడ ఏంటంటే భోజనం ఇచ్చినప్పుడే పోతా అన్నట్టు మనము ఉండకూడదు భోజనం లేకపోయినా దేవుని కొరకు మనము వెళ్ళాలి ఆయన యొక్క సిల్వలో దేవుడు ఆ శిల్వలో యేసు ఎవరి కొరకు క్రీసు చనిపోయినో వారిని భోజనం చేత పాడు చేయకున్నాము భోజనం చేత మనం ఈరోజు పాడు చేస్తున్నామా భోజనం ఉంటేనే మనం వెళ్తున్నామా భోజనం లేకపోతే మనం వెళ్తలేమా ఆ ఆ యొక్క మనము ఆ యొక్క మైండ్ సెట్ మనము తీసివేయాలి ఆ యొక్క మైండ్ సెట్ తీసివేసి దేవుని కొరకు దేవుని స్వార్త కొరకు మనము నిలబడాలి ఈ రోజు తిండి లేకపోయినా మనము ఉండవచ్చు అండ్ ఏమంటాడు ధనాపేక్ష లేకుండా ధనవంతునిగా జీవించిన బీదవారిగా జీవించిన నేను ప్రతి ఒక్క రీతిగా నేను లేమిలో గడిపిన ఒక ఉపవాసం ఉండి కూడా గడిపిన అన్నం తినకపోయినా కూడా గడిపిన అన్నఫానం లేకపోయినా కూడా గడిపిన సో అటువంటి మైండ్ సెట్ తో మనం ముందుకెళ్తే ప్రతి ఒక్క దాంట్లో మన సేవ సఫలం అవుతుంది ప్రతి ఒక్క దాంట్లో మనకు ఉండాలని కాదు మీకును మెయిల్ అయినది దూషణ పాలు కానియపొడి ఏమైంది మీకు మేలైంది ఈరోజు దూషణ పాలు కాకుండా మనము చూసుకోవాలి వేరే వాళ్ళు మనం తిట్టకుండా మన యొక్క సేవలో ప్రతి ఒక్క దాంట్లో మనము జాగ్రత్తగా ఉండి మనము వెళ్ళాలి అక్క ఫుడ్ పెడితేనే మనం వెళ్తా అని కాదు సేవ కొరకు నువ్వు ఏం చేస్తున్నావు నీ సిల్వర్ ఎత్తుకొని నువ్వు ప్రయత్నిస్తున్నావా ఆయన యొక్క సిల్వ మరణించింది ఆయన సిల్వను ప్రకటిస్తున్నావా లేకుంటే నువ్వు ప్రతి ఒక్క దాంట్లో దాంట్లో దీంట్లో నువ్వు వెళ్తున్నావా ఏ విధంగా నువ్వు జీవిస్తున్నావు ఏ విధంగా నువ్వు నీ సేవ చేస్తున్నావు దేవుని రాజ్యము భోజనపానం కాదు కానీ నీతియు సమాధానం పరిశుద్ధాత్మ ఆనందైలమై ఉన్నది ఏముంది రాజ్యము ఆయన రాజ్యం ఏముంది నీతియు సమాధానం పరిశుద్ధాత్మయందు ఆనందం ఉన్నది నీతి సమాధానం మనము ఎవరి టైం మనము పెట్టుకోవాలి బైబుల్ చదివినప్పుడల్లా ప్రతి ఒక్క మనము నీతిగా సమాధానంగా ఇతరులకు బోధించేలాగా మనము చెప్పాలి ఇంకొక వచనం చూస్తే ఒకటో కొరంతి కొరంతీలు రాసిన ఒకటో పత్రిక ఒకటో అధ్యాయము పదవచనం సహోదరులారా మీరందరూ ఏక భావంతో మాట్లాడవాలనియు మీలో కక్షలు లేక ఏక మనసుతోనూ ఏక మీరు సన్నాధిలా ఉండవాలని మన ప్రభు ఏ పేర మిమ్మను వేడుకొంచున్నాను ఇక్కడ ఏం చెప్తుండే కొరంతి సంఘంకి చెప్తుండు పౌల భక్తుడు సహోదరులారా మీరందరూ ఎట్లుండాలి ఏక మనసుతో ఏక భావంతో మాట్లాడుకున్నాలి మనం సేవ చేస్తున్నాం మనము సేవ చేసినప్పుడు మనము కక్ష కాదు ప్రతి విధమైన చేతలు కాదు ఆయన యొక్క ఎట్లా ప్రకటించాలి సత్యంతోను ప్రేమతో ప్రకటించాలి సో మనసులు ఒకటి పెట్టుకొని ఒకటి మనము చెకూడదు ప్రతి ఒక్క దాంట్లో ఆస్యతోటి మనము బోధించకూడదు ఆయన యొక్క సేవను ఎలా చేయాలి మనము మన సహోదరులకి ప్రతి ఒక్కరు ఒకటే విధంగా ఏకభావంతో మాట్లాడాలని ఇక్కడ పావుల భక్తుడు చెప్తుండ్రు మనకి మీలో కక్షలు లేక మనలో ఏముండదు కక్షలు ఉండద్దు ఏక మనసుతోనూ ఏక తాత్పర్యంతో మీరు సన్నాదులై ఉండవాలని మన ప్రభు అయిన ఏసుకేసి ఆయన ఆయన యొక్క మనకు చెప్తుండే ఏముండదు మనం ఏకభావంతో చెప్పాలి ఉండదు మనకి ఒకరి మీద ఒకరు చనుకోదు ఒకరి మీద ఒకరు తిట్టుకోదు మన అంత ఓన్లీ వన్ వాట్ వీఆర్ వీఆర్ ప్రీచింగ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీజస్ క్రైస్ మనం ఆయన యొక్క ఏసుక్రీస్తుని మనము ప్రకటిస్తున్నాం మనం ప్రకటించినప్పుడు ఎలా ఉండాలి మనము ప్రతి ఒక్కరు ఒకటే మాటగా మనము మాట్లాడాలి ఎవరు మాట్లాడినా కూడా ఏసుక్రీస్తు కొరకే మనకు అది ఆయన నామము గనపరచనీకి ఎవరు పాటవాడినా ఆయన నామం గనపరచనీకి ఎవరు వాక్యం చెప్పినా ఆయన మా ఆయన యొక్క వాక్యం ను ఆయనను గనపరచనీకి మనము ఈ రోజు సేవ చేస్తున్నాం ప్రతి ఒక్కరిని ఆయన తట్టు తిరగనీకి మనము చూస్తున్నాం అంట ఎటువంటి కక్ష లేకుండా మనము ముందుకు సాగాలి ఎటువంటి కక్ష విధానం మనలో పెట్టుకోదు ఇంకా ఏం జరుగుతుంది ఈ రోజులలో అంటే మనం చూస్తుంటే మాస్టర్స్ రెవరెంట్స్ వాళ్ళందరూ ఏంటంటే ఒక డినామినేషన్ వేరే వీళ్ళ డినామినేషన్ వేరే అని పార్షాలిటీ చూపిస్తుంటాడు ఒకరొకరు విభేదాలు చూసుకుంటాడు కానీ మనకు లేదు అని ఒక మరణం మనము సిల్వను మనం ప్రకటిస్తున్నాము సిల్వలో మరణించిన క్రీస్తు నువ్వు మరణి ఈ రోజు అటువంటి భేదాలు ఎందుకు అటువంటి భేదాలు ఉండకూడదు నువ్వు తగ్గించుకొని నువ్వు వాళ్ళకు దాసులు ఉండి నువ్వు ముందుకు సాగాలి ముందుకు సాగినప్పుడు అప్పుడు ఏం చేస్తాడు ప్రతి నీకు విజయం ఇస్తాడు మన ప్రభు అయిన ఏసుక్రీస్ పేపట మిమ్మను వేడుకుంటుండ మనల్ని ఈరోజు పౌరు భక్తుడు వేడుకుంటుండే ఏసు ప్రభు చెప్పాలి కక్ష మనము చెప్పదు ఏక మనసు గలవారమే మనము ప్రతి ఒక్కరూ చెప్పుకోవాలి నా సహోదరులారా మీద కలహం కలవని మిమ్మను గూర్చి క్లియో వారి వలన నాకు తెలియవచ్చును మనం ఏం చెప్పింది క్లియో వారి వలన మనకు తెలియవచ్చిందంట ఇంకొక వచనం చూస్తే ఫస్ట్ కొరం జన్స్ న్ ఫోర్టీన్ నుంచి చూసాం బ్రదర్ పద్నాలుగో వచ్చిన నుంచి చూసాం అలాగు నా సువార్త ప్రకటించే వారు సువార్త వలన జీవింపు వలన ప్రభు నియమించి ఉన్నాడు మనం ఏం చేస్తున్నాం ఈరోజు సువార్త ప్రకటిస్తున్నాం దేవుడు ఏం చేసిన మనల్ని ఈరోజు నిర్ణయించుకున్నాడు దేవుడు నిర్ణయించుకుంటూ నిన్ను నన్ను ఈరోజు ఆయన యొక్క సువార్తను ప్రకటించాలని నువ్వు ప్రకటించ నేనైతే వీటిలో దేనిని అనేవి వినియోగించుకోలేదు కాలు భక్తుడు నేనైతే వీటిలో దీనేను మీరు నా ఎడల ఇలాగ నా జరపవాలని సన్నద్ధులు వ్రాయడం లేదు ఎవడైనా నా అతిశయం నిరదకం చేయట కంటే నాకు మరణమే మేలు ఏమంటుండక్కడ అతిశయము అతిశయం పడుతున్నామా ఈ రోజు ఎవడైనా నా అతిశయం నిరదకం చేయట నాకు మరణమే మేలు అతిశయ పడేదానికంటే ఈ రోజులలో ఎట్లు రోజులలో చూస్తే ప్రతి ఒక్కరు ఎవరైనాను ఆయన చూసుకొని వాళ్ళు అతిశయ వాళ్ళ యొక్క పిల్లల్ని చూసుకొని అతి చేయబడతారు వాళ్ళ యొక్క ఇల్లుని చూసుకొని అతి చేయబడతారు నాకు అది ఉంది ఇది ఉంది చెప్తుంటారు సో ప్రతి ఒక్క ఏం చేయాలో మనము మన యొక్క సువార్థను చూసుకొని ఈ రోజు నువ్వు అతి నువ్వు ఎంత మందికి శువార్థ అలా నా జనం చెప్తే ప్రతి ఒక్కరు మారీరని నువ్వు ఈరోజు నువ్వు ఆ చూసుకొని నువ్వు అది యొక్క దాన్ని చూసుకొని నువ్వు అతి చేయపడాలి ప్రభు గురించి మనము అతి చేయపడాలి ఈరోజు నేను శువార్తను ప్రకటించున్నాను నాకు అతిశయ కారణము లేదు ఇక్కడేం చేస్తున్నా శువార్త ప్రకటించిన కూడా మనకు అతిశయ కారణము లేదు సువార్తను ప్రకటింపవలసిన భారం నా మీద మోపుబడి ఉన్నది డే టు డే లైఫ్ లో డైలీ నువ్వు సువార్త చెప్పాలి డైలీ నువ్వు ప్రార్థన చేయాలి డైలీ అయిన కట్టడాలను అనుసరించాలి లేకపోతే ఏమైతుంది శ్రమ పడుతున్నాను ఇది నేను ఇష్టపడి చేసినట్లా నాకు జీతం దొరుకును ఏమంటుడు సువార్త ఇష్టపడి చేస్తే నీకు ఏమొస్తుందంట జీతం దొరుకుతుంది ఈరోజు ఇష్టపడకపోయినాను గృహ నిర్వాహకత్వం నాకు అప్పగింపబడేను గృహ నాకు అప్పగింప అట్లయితే నాకు జీతం ఏమి నేను సువార్తను ప్రకటించినప్పుడు సువార్త ఎందుకు నాకున్న అధికారము పూర్ణంగా వినియోగపరచుకోనకుండా సువార్తను ఉచితంగా ప్రకటించడే నా జీతం ఈరోజు సువార్తకి ప్రతి ఒక్కరు ఈరోజు ఏం చేస్తారంటే నేను చూసినప్పుడు నేను ఎయిత్ క్లాసే మొన్న నాకు అప్పుడు నేను ఏం చేసిండంటే అక్కడ ఉప్పల్ బస్ట బ్లూసీ హోటల్ విధంగా నేను అక్కడ బస్సు ఎక్కుతుండే ఉప్పల్ బస్ ఎక్కుతున్నప్పుడు అక్కడ ఏంటంటే ఒక వచ్చి సువార్త ఇచ్చిండు నాకు పత్రిక ఇచ్చిండు పత్రిక ఇచ్చి బాబు ఒక పది రూపాయలు ఉందా నాకు ఇయవా నేను చాయ్ తాత ఇది సో ఇక్కడ ఏంటంటే నాకు అప్పుడు అర్థం కాలేదు నాకు నాకు అక్కడ టూ రూపీస్ ఉంటే ఇచ్చేసిన ఆయనకు తీసుకొని ఇది ఉంది నాకు అని ఇచ్చేసిన ఇచ్చేస్తే థ్యాంక్ అని చెప్పి వెళ్ను సో ఇక్కడ ఏం చెప్తుండంటే ఆయన ఆ యొక్క ఇచ్చి టూ రూపీస్ ఇచ్చిన నేను సో ఈ రోజుల సువార్త ప్రకటించాలంటే అది అది ఒక విల అక్కడ వెలగట్టి ఆయన యొక్క జీవితము చేస్తుండ్రు సో దేవుని మీద భారం వేస్తే ప్రతి ఒక్కటి నీకు ఇస్తాడు దేవుడు సో చిన్న చిన్న విషయాలలో మనము తప్పిపోతున్నాం చిన్న చిన్నవిచ్చి మనము పైసలు ఆడుతుంటాం అటువంటివి దేవుడు సువార్త ఫ్రీగా ఇమ్మన్నాడు ప్రతి ఒక్కరికి వాళ్ళకు జ్ఞానం పెంచు వాళ్ళని ఒక బలపరచు బలపరిచి ముందుకు దేవుళ్ళు లో ఫ్రీనెస్ ఇచ్చిండు ఇచ్చినందుకు మనం ఏం చేస్తున్నాం ఈరోజు వెలగడుతున్నాం వెలగడుతున్నావు వినియోగించుకో సువార్త ఉచితంగా ప్రకటించుడే నా జీతము నేను అందరి విషయంలో స్వాతంత్రుడై ఉన్నాను ఎక్కువ మంది ఎక్కువ మందిని సంపాదించుకుంటక అందరికన్నా నేను నేను దాసునిగా చేసుకుంటుని నేనే దాసునిగా చేసుకుంటు నేను అందరి విషయంలో అందరి విషయంలో మనము స్వాతంత్రుడై ఉన్నాను ఎక్కువ మందిని సంపాదించుకుంటే నన్ను నేను దాసునిగా నువ్వు దాసునిగా ఉంటానే ప్రతి ఒక్కరిని సంపాదించుకుంటావు నువ్వు అతిశయ పడుకుంటా ఆ మనసులో ఒకటి బయట ఒకటి పెట్టుకొని అసూయ చేత నువ్వు కక్ష చేత నువ్వు సేవ చేసిన నువ్వు విఫలం అవుతావు చేత స్వాసంత్రుడై ఉండి అందరు నిన్ను మెచ్చుకునే వాడిలాగా ఉండాలి అందరు నిన్ను ప్రేమించే ఉండాలి దీనుడై దాసుడు వై అప్పుడు దేవుని సేవ అనేది ప్రతి ఒక్కటి దాంట్లో ప్రబలమైతుంది నీ యాటిట్యూడే గానీ ప్రతి ఒక్కటి నువ్వు దేవుని మౌనంగా ఉండాలి దేవుని అన్ని తగ్గించుకొని ప్రతి ఒక్క దాంట్లో నువ్వు దాసునిగా నువ్వు ముందుకు సాగాలి ముందుకు సాగినప్పుడు ఇక్కడ ఏంటంటే యూదులను సంపాదించుకుంటూ యూదిన వాళ్ళే ఉన్నాడు ధర్మశాస్త్రం లోబడిన వారికి సంపాదించుకోవడానికి నేను ధర్మశాస్త్రం లోబడే వాళ్ళని కాను ఈ మొత్తం అధ్యాయం చదువుకోండి బ్రదర్ ఈ మొత్తం అధ్యాయం అన్ని సువార్త గురించే ఉంది సో మనకు టైం లేదు సో చెప్పడానికి ఇటువంటి జ్యూషి అనుకో ఇక్కడ ఏం చేస్తుందంటే అందరి విషయము దాసుడై ఉండాలి మనం ఎటువంటి లేకుండా మనకు ఎటువంటిది మన మనసులో ఏం లేకుండా మనము శువార్త చేయాలి చేసినప్పుడు అప్పుడు దేవుడు మాకి ప్రతి ఒక్క విధమైన సహాయము దేవుడు మనకి ఇస్తుంది అనమాట ప్రతి ఒక్క దాంట్లో మనము ముందుకు సాగాలి సో ఇక శువార్త విషయంలో దేవుని సీలువ యొక్క సువార్త ఏసుక్రీసు యొక్క విషయంలో మనం ఏంటంటే ఏసుకృషిలో జీవితం గడుపుతున్నాం మనం ఈ రోజు ఏసుకృష్ణలో మనము స్టార్టింగ్ నుంచి ఉన్నాము మనం బాప్తి తీసుకున్నాము ప్రతి ఒక్క చెడు మార్గము మంచి మార్గం ప్రతి మనకు తెలుసు మన పిల్లలకు చెప్పాలి ప్రతి ఒక్కరికి సువార్థ చాటుతుంటే మనము ఇంకా మనము బైబుల్లో ప్రతి ఒక్క మనము ఎదగనికి చూస్తుంటాం సో దేవుడి యొక్క చిన్న వాక్యం ను దేవుడు దీవించిన గాక వినిచున్న మీ కూడా గ్రహించేవుడు ప్రతిఫలం ఇచ్చిన గాక దేవునికి వందనాలు చిన్న వాక్యం దేవుడు దీవించను గాక చిన్న మాట ప్రారంభన స్తోత్రం ప్రభా నాయన వేస్తే మా నీకే వేలా స్తోత్రాలు దేవాస్తే మా ప్రభా అటువంటి వాక్యం బట్టి నీకు వందనా స్తోత్రాలు దేవా వినిచున్న ప్రతి ఒక్కరు గ్రహించి నాటబడాలి మాప్రబా వారు యొక్క జీవితంలో వారు ఎలా సేవ చేస్తున్నారు మా ప్రభా ప్రతి ఒక్కరి పరీక్షించుకుని నీ తడ్డు తిరిగే బిడ్డలుగా ఉంట సాయం ఇంకా అనేకలో నిన్ను చేర్చుకునేలా ఉన్న సాయం ప్రతి ఒక్కరికి ఎంతో మందికి దేవాయస్యం వారు నీకు లేదు మా ప్రభా రక్షణలో ప్రతి ఒక్కరిని నడిపియాలి మా మేము దేవాయస్యం మా ప్రభా నీ యొక్క కమాండర్ లెక్క ప్రతి ఒక్క దాంట్లో మేము ముందుకు సాగే విధంగా మమ్మల్ని దయచేస్తారని త్వరగా రాబోతున్నేసుక్రిసి పెట్టం తండ్రి ఆ స్తోత్రములైన పరిశుద్ధుడా ప్రేమ గల తండ్రి కరుణమేడా కృపమేడా దయా మేడా పరిశుద్ధన మనకి స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తుంటున్నావు రాత్రి కాల సమయంలో మీరు ఇచ్చిన బట్టి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాము తండ్రి సర్వశక్తి కలిగిన దేవుడు అని చెప్తుంటున్నావు ఆయన నీ మాట నమ్మదగినది ప్రభావ నీవే నమ్మదగినవాడు ప్రభావ మీకు స్తోత్రం ఆయన మేము నమ్మదగిన వారం కాకపోయినా మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి మీ పరిశుద్ధ నామానికి స్తోత్ర స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నాం రాజా సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీ పరిశుద్ధ నామానికి చెల్లి ప్రభానికి స్తోత్రండి ఆ తండ్రి మీకు కృతజ్ఞతలు తెలియపరుస్తుంటున్నాం అయా మరి రేణుక శిష్టాన్ని బట్టి ప్రార్థిస్తుంటున్నాం ప్రభావ మరి అప్పుడే నమ్ముట్టి తాగి స్వస్థపరిచి సంపూర్ణ విడుదల దయచేయండి ప్రభావ మీకు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం నాయన ఆ కుటుంబంలో నెమ్మది శాంతి సమాధానం దయచేయండి ప్రతిశోధన పుట్టివేయండి ప్రభావ మీకు స్తోత్రం నాయన అలాగే నా తండ్రి రామచంద్రబాద్ర విషయంలో ప్రార్థిస్తుంటున్నాం నాయన జ్ఞాపకం చేసుకోండి మంచి స్వస్థత దయచేయండి ప్రభావ మీకు స్తోత్రం ఆ యువరప ముట్టి తాకి స్వస్థపరచుమని ప్రార్థిస్తుంటున్నాం ఆయా మీకు స్తోత్రులు స్తోత్రాలను కృతజ్ఞతలు అనిపిస్తుంటున్నాం రాజా నా తండ్రి ప్రభా నా తండ్రి స్వరాజు బట్టి వందనాలు చెల్లిస్తుంటున్నాం నా తండ్రి ఆ బిడ్డని జ్ఞాపకం చేసుకునండి ప్రభావ మీకు స్తోత్రం ఆ తండ్రి ఆ నా తండ్రి మంచి ఉద్యోగమును నా తండ్రి ఆ తండ్రి మీరు నడిపించి ఆ తండ్రి అనేకులకు మాదిరిగాని సాక్షిగా ఇలా పెట్టుకోనండి వారికి ఉన్న శోధనలు కొట్టువేయండి నెమ్మది శాంతి సమాధానం కుటుంబంలో దయచేయండి ప్రభా స్తోత్రం నా తండ్రి ప్రభావ మరి యొక్క నా తండ్రి ప్రేరులో పాల్గొన్న ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకురండి ప్రభావ ప్రతి ఒక్క బ్రదర్ ని సిస్టర్ ని జ్ఞాపకం చేసుకోండి వాళ్ళ కుటుంబాలను జ్ఞాపకం చేసుకోనండి ప్రతి ఒక్క ఇబ్బంది తొలగించండి ప్రభావ అతన్ని నెమ్మది శాంతి సమాధానం ఉదయం చేయండి ప్రభావం ఎందుకంటే నువ్వు సమాధానికి అధిపతి అయి ఉన్నావు తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఆయన ఈ లోకానికి మేము మాదిరిగా మీ సాక్షులుగా ఉండటం కృప చూపండి అతన్ని విత్తన వాక్యమును మా హృదయాల్లో భద్రపరుచుకొని మీ నామానికి మహిమతి చెవిడలుగా వాడుకోను అని మహిమఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ తండ్రి మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ పరిశుద్ధ నామాన్ని తెచ్చిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామం పేరి అడుగుతుంటున్నాం తండ్రి చిన్న వాక్యం బట్టి నీకు మరి నీ యొక్క వాక్యాన్ని మేము ముందుకు కొనసాగిపోవాలి ప్రభా మరి మీరు మాకు సహాయం చేసి నడిపించమని ప్రార్థన దేవా విన వాక్యం మా ప్రభా ఫలింపదాయ చేయమని ప్రార్థన దేవాయస ప్రతి వాక్యంలో ప్రభా ఎంతో జీవం ఉంది మరి నీ కోసం ప్రభా మేము అనేకులకు శువార్త మేము ప్రకటింప చెయ్యాలి ప్రభా దేవాస ప్రతి వారికి కూడా ప్రభా మేము ప్రకటించేయాల ఎక్కడికి వెళ్ళిన ప్రభా నీ కోసమే మేము శువార్త ప్రకటన చేయాలి ప్రభా ఒకవేళ సువాత ప్రకటించకపోతే శ్రీమానో ప్రభా కాబట్టి ప్రభా నీ వాక్యాన్సరంగా మేము నడుచుకోవాలా దేవణ యొక్క సువాత మేము అనేకులకు ప్రకటింపచ్చాలా మరి మీరు మాకు సహాయపడమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవాయజ్ ప్రభా మళ్ళీ పెద్ద ప్రవక్తులు చిన్న ప్రవక్తులు ఆ పూసలు కూడా ప్రభా నీ యొక్క సేవ ప్రభా నీ యొక్క వాక్యాన్సారంగా మళ్ళీ నడుచుకున్నారు ప్రభా కాబట్టి ప్రభా ఈ రోజు ప్రభా మరి వాళ్ళలాగా మేము నడవాలి అంటే ప్రభా మరి నీ యొక్క పరిశుద్ధాత్మహత్య నడిపింపు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి లేవ ప్రతి విషయంలో కూడా ప్రభావం తగ్గించుకోలేదు అండి ఎక్కడ కూడా ప్రభా మేము పడకపోవడానికి వీలదు ఎందుకంటే ప్రభా దుస్తుడు ప్రభా రకరకాల విధంగా ప్రభా గాలం వేసిన ఆ గాలంలో మేము పడకుండా సహాయపడమని ప్రార్థనం తండీ దేవస్సు ప్రతి దగ్గర కూడా ప్రభా ఎక్కడికి వెళ్ళినా సమాధానం దయచేయని ప్రభా లే మేము అగ్నిలాగా మండాల ప్రభా కాబట్టి ప్రభా నీ యొక్క ప్రతి వాక్యం ఆరుద్యల పలకలపై మేము రాసుకోవాలి తండ్రి ఏది మేము మర్చిపోవడానికి వీలేదు ప్రభా ప్రతి మేము నేర్చుకోవాలా ఎగ్జామ్స్ లాగా ప్రిపరేషన్ కావాలా ప్రభా మమ్మల్ని అట్లా తయారు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవ మేము నిలబడతాం ప్రభా మమ్మల్ని ముందుకు నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా సహాయపడమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా నీకేస్తాం నీకే వదనాలు తండ్రి నీకే కృతజ్ఞతలు స్తో కజ పరిశుద్ధ రవ్వకు దైవానీకేస్తాం తండ్రి దేవ యసు ప్రభా దై రిక ప్రభా మళ్ళీ రామచంద్ర బ్రదర్ విషయంలో ప్రార్థించడం ప్రభా మరి ఆ బ్రదర్ కి ఆపరేషన్ సక్సెస్ అయినందుకు ప్రభా మరి ప్రభా ఆ యొక్క గడ్డ ప్రభా ఏ చుకృష్ణామంలో అది నార్మల్ అయిపోను గాసు అగ్నిపశణం దేవాయ ప్రతి రిపోర్ట్స్ అన్ని కూడా ప్రభా ఏ నార్మల్ రావాల్సిందే ప్రభా ఈ యొక్క ఆత్మకార్యం జరిగించే ప్రభా సాక్షి బిడ్డగా అదే రీతిగా ప్రభా రేణుక సిస్టర్ విషయంలో ప్రార్థం తండ్రి ప్రేణుక సిస్టాన్ని కూడా మీరు తాకి ముట్టి స్వస్థ పరిచి మరి ఆ బిడ్డకునే ప్రతి సమస్య నుంచి వడల్లా దయచేసి ప్రభా బిడ్డ ప్రభా అభిషేకించి సేవలోకి నడిపించమని ప్రార్థిం తండ్రి విశయ మరి ఇంకా ప్రభా ఖ పరిశుద్ధాత్మ్యత అభిషేకించండి మరి భార్య భద్ర నిదర్ని అభిషేకించి సేవలోకి నడిపించుకోమని ప్రార్థం ప్రభా సహాయపడమని ప్రార్థిం చండి నీకే స్తోత్రం నీకే బండి దేవాయసే రీతిగా ప్రభా స్వరజనం కూడా మీరు దీవించండి అవసరం పండి ప్రభా దేవాభ తన జాబ్ విషయంలో ప్రార్థిస్తున్న ప్రభా మీ యొక్క ఆత్మకర్యం జరిగించి ప్రభా మంచి జాబ్ ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి సహాయపడమని ప్రార్థించడం తండ్రి సహాయం చేతనే ముందుకు నడిపించమని ప్రార్థించడం ప్రభా దేవా ప్రభా ఇంకా వాళ్ళ సేవ జీవితంలో ప్రభా అభివృద్ధి పరచండి ప్రభా వారిద్దరిని ప్రభా వార్య భర్త కూడా ప్రభా అభిషేకించండి నీ సేవలకు నడిపించండి ప్రభా మీ తలగా పెట్టమని ప్రార్థించడం తండ్రి నీకే స్తౌత్వం ప్రతి బ్రదర్స్ ని సిస్టర్స్ ని ప్రభా మీ ప్రతి వారిని కృపలు భద్రపరచుకో ప్రభా ప్రతి సేవ జీవితంలో కూడా ప్రభా అభివృద్ధి పరచని ప్రభావిస్త సర్వాధికారి సరిష్ఠికరతైన ప్రభానికి వందభ యేసుప్రభా ఈ సమయం ఇచ్చిన విధానాన్ని బట్టి నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభావ ఈ ధన్యత నిలిని ఎంతో మంది నశించిపోతున్నారు ప్రభావ మాకు ఇచ్చిన నీకే స్తోత్రం నాయన ఏమి ఇచ్చిన మేము అయానికి వందనాలు ప్రభా కృపలు మమ్మందరినీ జ్ఞాపకం చేసుకుని సజ్జలో పెట్టిన దేవా నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభావ అయా ఈరోజు వాక్యం చేత మీరు మాతో మాట్లాడిన విధానాన్ని నీకే వందనాలు వాక్యానికి యేసుప్రభా మే విధాత కలిగి జీవించాలా స్వీకరించాలా అతని ప్రకారంగా మేము నడుచుకోవాలా ప్రభావ నేను పరిశుద్ధంగా జీవించాలా యేసు ప్రభానికి వందనాలు మన ఉన్న ప్రతి ఒక్క ఆయస్కారం ఉంటే తొలగించండి వాక్యం చేత యేసు ప్రభా శుద్ధీకరించుకోవాలా ఈరోజు ప్రభా మీరు సహాయపడిన దేవానికి వందనాలు ఈరోజు మాట్లాడిన విధానాన్ని బట్టి నిక్కి స్తోత్రం చెల్లిస్తున్న ప్రభావ యేసుప్రభా ఇతరులకు మేము కూడా శ్రీకృష్ణ నామల స్వార్థం ప్రకటన చేయాలా పరిచర్య కూడా మేము చెయ్యాలా ప్రభా అలాంటి తగ్గింపు జీవితం సామాన్యమైన జీవితం కలగ చేసిన దేవానికి వందనాలు ప్రభా ముందుకు మేము పరిగెత్తాలో ప్రభా అలాంటి మాకు దయచేయండి ప్రభా యేసు ప్రభానికి వందనాలు దేవా కుటుంబాలు మారి మారకునే కుటుంబాలు సంపూర్ణంగా మార్చబా ృష్ణనామృత ప్రతి ఒక్క బిడ్డ ఏసుకృష్ణనామని చేయించే శక్తి వాళ్ళకు కూడా దయచేయండి ముందు కూడా నడిపించండి ఆటంకాలు తొలగించండి వాళ్ళంతా సరస్వతనికి రావాల ప్రభావ వాళ్ళు కూడా సత్యాన్ని ప్రకటించే బిడ్డగా వాడబడాల ఎవరైతే మోసంలో ఉన్నారో అబద్ధంలో ఉన్నారో పాపంలోనూ దాని నుంచి విడుదల ఈ రాత్రి కన్న గొప్ప విజయమక్కలుగా దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభావ అయానికి వందనాలు దేవ ఈ వాక్యం యేసు ప్రపంచానికి అందరికి వెళ్ళును వాళ్ళు కూడా వీని యేసుకృష్ణ స్వస్థత పొందునుగాక విడుదల పొందును సేవ చేయనుగా కానీ కట్టాల ప్రవ్వ అలాంటి శక్తిని కృపాన్ని ప్రతి ఒక్క భాగ్యానికి ఇచ్చిన దేవానికి వందనాలు వారు కూడా వినడి శక్తి దయచేసి ప్రతి ఒక్క బిడ్డని యసుకృష్ణ నామని రాకడైన సేవ చేయను కాక ప్రభావ బలంగా మీరు వాడుకోండి ప్రవ్వాసయానికి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రవ్వా ముఖ్యంగా యేసుకృష్ణ నామంలో రాకడతి త్వరలో ఉంది ప్రభావ భయంకరమైన దినాలున్నాం అయినా మమ్మల్ని కాచి కాపాడి పోషిస్తున్న దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రవ్వా అయానికి వందనాలు ప్రవ్వా ముఖ్యంగా రాత్రి కాలం మందు యేసు ప్రభా కుటుంబాల కోసం ప్రార్థిస్తున్నాను ఆయన అందును బట్టి నీకే స్తోత్రం రేణుకోష్టం ముట్టడి తాకండి ఆయన మనోజులు ముట్టడి తాకండి యేసు బ్రదర్ సిస్టర్ ఇంకా సేవలు బలంగా మీరు వాడుకోండి మరి సిస్టర్కి జీవం పోసిన తండ్రి అయ్యా ప్రభానికి అందు అందుబట్టి వందనాలు ప్రభావ్వా అయానికి వందనాలు ముందుకు బలమైన సేవ సిస్టర్ చెయ్యాలా ప్రభా సాక్షిగా నిలబడాలి దేవా ఆటంకాలను తొలగించండి మరణ గండాలని కొట్టివేయండి ఇంకా దీవించి ఆశీర్వదించండి ఇంకా లేవంతి గొప్ప వాడుకోండి ప్రభుత్వ బలహీనని మీరు కొట్టివేయండి దేవా యేసు ప్రభానికి వందనాలు జీవంగల్ల తండ్రినికే స్తోత్రం దివా రామచంద్ర బ్రదం విషయంలో ప్రార్థిస్తున్నప్పటి జ్ఞాపకం చేసుకోండి తెవా ఆ ప్రతి ఒక్క రిపోర్ట్స్ లో ప్రభావ నార్మల్ వచ్చా మీ సహాయపడండి గొప్ప విజయాన్ని దయచేయండి సైతా రకాలు గద్దించండి ప్రభావ కుటుంబం తా రక్షణ పొందునుగాక అన్ని నిలబెట్టండి ప్రభావ ఇంకా సత్యాన్ని ప్రకటించబిడ్డ గబిడను వాడుకోండి యేసు ప్రభానికే వందనాలు అయినా యేసుకృష్ణనామల కుటుంబం శాంతి సమాధానం నెమ్మది దయచేసి కుటుంబాలన్నీ జ్ఞాపకం చేసుకున్న తండ్రి నీకు వందనాలు ప్రభావ్వాతొక్క గబిడిని సాక్షి నిలబెట్టి రాకడక్క సిద్ధపరచుకోమని యేసునామాలు అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆ మేన్ మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప సమాధానం నడిపింపు మనందరికి సదాకాలంతో